గత ప్రకరణంలో వ్రాశాను జూన్ జూలై మాసాల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉండటం సహజం ఓడలో వాళ్లంతా జబ్బు పడ్డారు నేను మాత్రం జబ్బు పడలేదు మీద నుండి సముద్రంలోకి రేగిన తుఫాను చూస్తూ ఉన్నాను పొద్దుటి భోజనంలో నాతో పాటు ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు పళ్ళ్యాలు జాగ్రత్తగా పట్టుకుని వరిగల తయారైన గంజి త్రాగుతున్నాము పళ్ళెని జాగ్రత్తగా పట్టుకోకపోతే అది తన దారి తాను చూసుకునే స్థితిలో ఉన్నది తుఫాను అంత తీవ్రంగా మాట బయటి తుఫానుకు నాలో వీస్తున్న తుఫానుకు భయపడిన నేను లోపలి తుఫానుకు చెలించనని పాఠకులకు బోధపడే ఉంటుందని భావిస్తున్నాను బొంబాయి చేరి ఇంటికి వెళ్లగానే కుల సిద్ధంగా ఉన్నది ప్లీడర్ వృత్తికి నేను తగనని గతంలో వ్రాశాను నేను సంస్కర్తను కనుక ఏ ఏ విషయాలు ఏ ఏ విధంగా సంస్కరించాలా అని ఆలోచించసాగాను కానీ తర్కానికి కొరుకుపడని కొన్ని సమస్యలు నా కోసం ఎదురు చూస్తున్నాయి నన్ను కలుసుకునేందుకు మా పెద్దన్నగారు బొంబాయి రేవు దగ్గరికి వచ్చారు డాక్టర్ మెహతా గారితోనూ వారి పెద్దన్నగారితోనూ ఆయనకు అదివరకే పరిచయం ఏర్పడింది డాక్టర్ మెహతా గారు తమ ఇంటికి రమ్మని గట్టిగా పట్టుపట్టడం వల్ల మేమంతా వారి ఇంటికి వెళ్ళాము ఆంగ్ల దేశంలో ఏర్పడిన మా పరిచయం వృద్ధి అయింది ఇక్కడ వారి కుటుంబానికి మా కుటుంబానికి సంబంధాలు బాగా పెరిగాయి మా అమ్మను త్వరగా చూడాలని తహతహ ప్రారంభమైంది కానీ ఆమె ఈ లోకాన్ని వీడిపోయిందన్న వార్త మా అన్నగారి ముందు నాకు తెలియజేయలేదు ఓడ దిగిన తర్వాత చెప్పారు నేను సూతక స్నానం చేశాను నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే ఆమె చనిపోయింది ఈ సంగతి తెలిస్తే బాధపడిపోతానని మా అన్నగారు నాకు తెలియజేయలేదు ఈ వార్త విన్నప్పుడు నాకు అపరిమితమైన దుఃఖం కలిగింది ఏడుపు పెళ్ళుబుకింది కాని ఇప్పుడు ఇక ఆ గాథ అప్రస్తుతమే కదా మా తండ్రి గారు కలిగిన వ్యధ ఇది అత్యధికం నా కోరికలన్నీ గొంత్యమ్మ కోరికలే అయ్యాయి కానీ అప్పుడు దుఃఖానికి కళ్ళం వేసుకున్నట్టు గుర్తు నేను కంటతడి పెట్టలేదు మా అమ్మగారు చనిపోయినట్లే వ్యవహరించి నా వ్యవహారాలు నేను చక్క చక్కదిద్దుకోసాగాను డాక్టర్ మెహతా గారు మందిని నాకు పరిచయం చేశారు వారిలో దేవాశంకర్ జగజీవన్ ఒకరు వారి మైత్రి యావజ్జీవిత మైత్రిగా మారింది అప్పుడే మెహతా గారు నాకు రాయచంద్ కవి రాజచంద్ర కవి గారిని పరిచయం చేశారు వీరు డాక్టర్ మెహతాగారి పెద్దన్నగారి అల్లుడు దేవాశంకర్ జగజీవన్ గారి నగల దుకాణంలో భాగస్వామి నాకు వారితో పరిచయం కలగటం పెద్ద విశేషం వారికి అప్పుడు ఇరవై ఐదేండ్లు చూడగానే వారు నిర్మల చరిత్రుడని విద్వాంసులని తెలుసుకోగలిగాను వారు శతావధానుడు డాక్టర్ మెహతా గారు రాజచంద్ర కవి గారి ధారణాపటిమను కొంచెం చూడమని చెప్పారు నాకు వచ్చిన పాశ్చాత్య భాషా పాండిత్యాన్ని అధికంగా ఆయన ముందు ఉపయోగించాను నేనెట్లా చదివితే రాజచంద్ర కవిగారు అట్లా చదివారు ఆయన సామర్థ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను ధారణ శతావధానం అను నేను ముగ్ధుడిని కాలేదు నన్ను ముగ్ధుణ్ణి చేసిన విషయం తరువాత బోధపడింది అది వారి యొక్క విశాల శాస్త్రజ్ఞానం నిర్మలమైన వారి నడత ఆత్మజ్ఞానం ఎడ వారికి గల తీవ్రమైన తపన ఆత్మజ్ఞానం ఎడ వారికి గల తీవ్రమైన తపన ఈ చివరి కోసమే వారు తన జీవితాన్ని వినియోగించారని తరువాత తెలిసింది శ్రీ ముక్తానందుడు రచించిన క్రింది చందం ఆయన సదా స్మరిస్తూ ఉండేవారు వారి హృదయంలో ఈ గేయం అంకితమైపోయింది హనుతాం రమతాం ప్రగటహరిదేఖుం రే మారుంజీం సఫులతవ లేఖుం రే ముక్తానందను నాథ విహారీరే జీవనదూరి అమారీరే నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రతి పనిలో హరిని దర్శించితేనే నా జీవితం ధన్యమని భావిస్తాను నా ప్రభువు భగవంతుడే ఆయనే నా జీవితానికి సూత్రం ఇది ముక్తానందని కథనం ఆయన వ్యాపారం లక్షల మీద సాగుతున్నది ముత్యాల వజ్రాల రత్నాల వ్యాపారం అందని ప్రజ్ఞ అసామాన్యం ఎంతటి చిక్కు సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల శక్తి ఆయనకు ఉన్నది కానీ నిజానికి ఆయన బుద్ధి లౌకిక వ్యవహారాల్లో చిక్కుకుని ఉండిపోలేదు ఆయన ఎప్పుడూ పురుషార్థం ఆత్మసాక్షాత్కారం హరిదర్శనం అంటూ ఆ భావనలో లీనమై ఉండేవాడు ఆయన గారి వ్రాతబల్ల మీద చిట్టాలతో పాటు ఏదో ఒక వేదాంత గ్రంథం దినచర్య డైరీ వ్రాసుకునే పుస్తకం ఉండేవి వ్యవహారం ముగియగానే ఆ రెండింటిలో ఒక పుస్తకం తీసుకునేవారు ఈ డైరీ నుంచి సమీకరించి ఆయన పలు గ్రంథాలు ప్రకటించారు ఆయన లక్షల వ్యాపారస్తులతో లావాదేవీలు జరిపిన తరువాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన గూఢ విషయాలు వ్రాస్తుండేవారు ఆయన సామాన్య వర్తకుడు కాదు జ్ఞానకోటిలోనివాడు దుకాణంలో వ్యాపారం సాగుతూ ఉండగా ఆయన ధ్యానమగ్నుడై ఉండటం అనేక పర్యాయాలు నేను చూశాను ఆయన అందరితోను సమానంగా వ్యవహరించేవాడు ఆయనకు నా విషయంలో స్వార్థం ఏమీ లేదు వారితో గాఢ పరిచయం కలిగింది నేను అప్పటికి పనిపాటలు లేని బ్యారిస్టర్ను నేను వారి దుకాణానికి వెళ్ళినప్పుడు వేదాంత చర్చ తప్ప మరో చర్చ జరిగేది కాదు నాకు అప్పటికి వేదాంత విషయాల్లో అంతగా ప్రవేశం లేదు అయినా వారి మాటలే నాకు మంత్రాలుగా ఉండేవి తరువాత నేను అనేక మంది మతాచార్యుల్ని దర్శించాను ప్రత్యేకించి విశేష ప్రజ్ఞ కలిగిన ఆచార్యుని కోసం అన్వేషించాను కానీ రాయచందభాయి ఇచ్చే ఉపదేశాల వంటివి ఎక్కడా లభించలేదు వారి ఉపదేశం సూటిగా హృదయంలో నాటుకునేది వారి బుద్ధి ఎడ వారి ప్రామాణికత్వం ఎడ నాకు అపారమైన ఆదరణ ఏర్పడింది ఆయన నన్ను అన్యమార్గానికి తీసుకుపోడనే నమ్మకం నాకు కలిగింది తన హృదయంలో ఉండే భావాలు కొన్ని నాకు ఆయన చెబుతూ ఉండేవాడు భగవంతుణ్ణి గురించి తెలిసి తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన అండగా కనిపించేవాడు రాయచంద్రబాయి ఎడా నాకు ఇంత గౌరవం ఉన్నా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా నేను భావించలేకపోయాను నా హృదయమందలి ఆ సింహాసనం ఇంకా ఖాళీగానే ఉన్నది నా అన్వేషణ ఇంకా సాగుతూనే ఉన్నది హిందూ వేదాంతం గురువు అన్న పదానికి ఎంతో మహత్తు కల్పించింది దాన్ని నేను అంగీకరిస్తాను గురువు లేనిదే ముక్తి లేదన్న విషయం సత్యం అక్షర జ్ఞానం కలిగించే గురువు అజ్ఞాని అయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక గురువు అసమర్థుడైతే సాగదు గురు పదవికి పూర్ణ జ్ఞానియే అర్హుడు ప్రాప్తి కోసం సదా సర్వదా సోధన అవసరం శిష్యుని యోగ్యతను అనుసరించి గురువు లభిస్తాడు తన తన యోగ్యతను బట్టి ప్రతి సాధకుడు ప్రయత్నించవచ్చు అట్టి అధికారం అతనికి ఉంటుంది ఫలితం ఈశ్వరాధీనం నేను రాయచంద్ భాయిని నా ఆధ్యాత్మిక గురువుగా భావించకపోయినప్పటికీ ఎన్నోసార్లు ఆయన నాకు మార్గదర్శకుడుగాను సహాయకుడుగాను తోడ్పడి సహకరించారు ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో మీకు తెలుస్తుంది నా జీవితంలో తమ గాఢ ముద్రను హత్తిన వారు ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు ఆధునిక యుగానికి చెందినవారే రాయచంద్బాయి ప్రత్యక్ష సాంగత్యం వల్ల నా హృదయంలో నాటుకుపోయారు రెండవ టాల్స్టాయ్ వారు రచించిన వైకుంఠం నీ హృదయంలోనే the kingdom of god is within you anna grantham dwaraanu mooda varu ruskin taam rachinchina sarvodayam antu this last anna pustakam dwaraanu naa hrudayallo nelichi poyaru samaya sandarbhalanu batti vivaralu taruvatha chebutaanu raghupati raghava raja raam patita pavana sitara పతి త రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజి తపా